ప్రతి దశలో ప్రవ్వాక్యం పట్ల ఏ రీతిగా మేము ప్రవర్తన కలిగి జీవించాలా వాక్యం పట్ల ఏ రీతిగా మేము ఓ ప్రవ్వా ఆసక్తి కలిగి జీవించాలా వాక్యాన్ని ఏ రీతిగా మేము ప్రేమించాలా ఆ విధంగా చేస్తే ఏ రీతిగా మాకు లాభం కలుగుతుంది అన్న విషయాలు మీరు మాకు జ్ఞాపకం చేసినారు ప్రవ్వా మీరే వాక్యం కాబట్టి నాయన మిమ్మల్ని మేము ప్రేమించలాగానే సహాయపడండి ప్రవ్వా నన్ను ప్రేమించు నా మాటలు గైకొంటరు అని మీరు హెచ్చరించినారు ప్రవ్వ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళందరూ మీ యొక్క వాక్యాలు గైకొని దాని ప్రకారంగా జీవించాలా అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నారు నన్ను మీరు నిజంగా ప్రేమిస్తే నా గొర్రెలని కాయండి అన్నారు ప్రవ్వా పేతుడితో మీరు అన్న ఆ యొక్క వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం పేతురు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను కాయి గొర్రెలను కాయాలంటే గొర్రెలను మేపడం గొర్రలను మేపడం అంటే గొర్రెలకి వాక్యాన్ని ప్రకటించడం శ్రేష్ఠమైన ఆ వాక్యమే ఆహారం అది జీవాహారం పర్లోకముని దిగివచ్చిన జీవాహారం ను నేనే అని మీరు అన్నారు ప్రవ్వ కాబట్టి మీ యొక్క వాక్యానికి మేము ప్రాధాన్యత ఇచ్చి అందులోని ఆ యొక్క ఆశ్రదం పొందులాగిన సహాయపడమని యేసు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె పీతురు రాసిన రెండవ పత్రికలో ఒక వాక్యాన్ని తీసుకొని కొన్ని వాక్యాలు ప్రకటన గ్రంథము కొన్ని వాక్యాలు పాత కాలంకి లేకపోతే సామెతల గ్రంథానికి వెళ్ళిపోతాం పేతూరు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుంచి ఇరవై ఒకటవ వచనం వరకు మనం చూస్తాం మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకు ఉన్నది స్థిరమైన ప్రవచన కానీ వాళ్ళందరూ వాక్యం గురించే చెప్పారు వాక్యం గురించి రాసుకుని వాక్యానికి ఎట్లా ప్రాధాన్యత ఇవ్వాలనేది నువ్వు సిద్ధపడినా సిద్ధపడకపోయినా దేవుని ఆసక్తి కలిగి ఉంటే దేవుడేం మాట్లాడేవాడు దేవుడిని ద్వారా మాట్లాడతాడు సరే ఏమని మాట్లాడుతున్నాడు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది స్థిరమైన ప్రవచన వాక్యం అంటే ఈ ప్రవచన వాక్యమే స్థిరమైంది అంటే శాశ్వతంగా ఉండేది దేవుని వాక్యమే శాశ్వతంగా ఉండేది ప్రవచన వాక్యము అంటే బైబిల్ అంతా ప్రవచనానికి సంబంధించింది లేక భవిష్యత్తులో ఏం జరగబోతుందో మనం ఏ రీతిగా జీవించాలో అనే హెచ్చరికకు జ్ఞాపకవంగా ఇవి రాయబడ్డాయి కాబట్టి స్థిరమైన ప్రవచన వాక్యం ఏందో మనం చూసుకొని ఈ రోజు ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం సరే స్థిరమైందంటే స్థిరము అంటే పునాది మీద కట్టబడితే అది తుఫాన్ వచ్చినా భూకంపం వచ్చిన కదల స్థిరం అది కాబట్టి స్థిరమైన వాక్యం అంటే నీకు ఏ కష్టం వచ్చినా నీకు ఏ బాధ వచ్చినా నీకు ఎటువంటి శ్రమలు వచ్చినా నిన్ను షేక్ చేయలేనిది స్థిరమైంది అంటాం కాబట్టి స్థిరమైందంటే మంచి పునాది మీద కట్టబడి మంచి పిల్లర్స్ లాగా కట్టబడిన ఆ జీవన విధానం కాబట్టి స్థిరమైన ప్రవచన వాక్యం ఏంది అంటే అక్కడ రావబడి చూడండి ఏంది తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల వెలిగించు దీపమై ఉన్నది ఏంది ఆ స్థిరమైన వాక్యము ప్రవచన వాక్యము స్థిరమైన ప్రవచన వాక్యము ఏంది అంటే తెల్లవారి వేకువ చుక్క ఇంగ్లీష్ లో మార్నింగ్ స్టార్ అంటారు తెల్లవారి వేకువ చుక్క అంటే నువ్వు ఉదయించినప్పుడు నువ్వు ఉదయ కాలంలో లేసినప్పుడు కనిపించేది వేకువ చుక్క అంటే ఈ లోకానికి వెలుగునిచ్చే చుక్క దాని వేకువ చుక్క అని కూడా అంటారు మార్నింగ్ స్టార్ అని ఇంగ్లీష్ అంటారు కాబట్టి ఈ మార్నింగ్ స్టార్ లేక వేకువ చుక్క ఎక్కడ మీ హృదయంలో ఉదయించాలంట అసలైన స్థిరమైన ప్రవచన వాక్యం ఏంది నిన్ను శాశ్వతంగా జాగ్రత్తగా కాపాడే వాక్యం ఏంది నీ హృదయంలో వేకువ చుక్క ఉదయించాలా అది ఉంది అది ఉదయించే వరకు చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రవచన స్థిరమైన ప్రవచన వాక్యం ఏంది ఈ వేకువ చుక్క ఏంది ఇది నీ హృదయంలో ఎందుకు వెలగాల ఈ లోకంలో ఎందుకు చీకట్ల స్థలంలో అది వెలిగించాలా నాలుగు ముఖ్యమైన విషయాలు మనం చూస్తున్నాం మొదటిది స్థిరమైన ప్రవచన వాక్యం రెండవది నీ హృదయంలో వెలగాల నీ హృదయంలో ఉదయించాలా ఏంది వేకువ చుక్క సరే ఈ వేకువ చుక్క అంటే ఏది నేనే ఒక విషయం బాగా జ్ఞాపకం చేయాలా ఎప్పుడైతే మనము దేవునికి సంబంధించిన విషయాలు చూస్తూ ఉంటామో దానికి వ్యతిరేకంగా దుష్టునికి సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి అనేక సార్లు మీకు చూపించటం కూడా ఆయన కొదమసింహం యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు కొదమసింహం వలె వస్తుంది కదా అదే రీతిగా సైతాను గర్జించి సింహం అని కూడా అంటాం ఆపోజిట్ రెండు సింహములే కానీ వ్యతిరేకమేంది ఆయన కొదమసింహం అంటే సింహం అన్నిటికంటే పెద్ద సింహం అది కొథమసింహం అంటే దాని ముందు వేరే సింహాలు నిలబడలేవు అంత గంభీరమైన జీవి అనమాట కొదమసింహం అంటే కాని గర్జించు సింహం సైతాను గర్జించే సింహంతో పోల్చబడింది కాబట్టి రెండు ఆపోజిట్ గా ఉన్నాయి రెండు సింహంలే గాని ఒకటి ఏసుపులకు సాదృశ్యంగా ఉంది ఒకటి సైతానికి సాదృశ్యంగా ఉంది నువ్వు నిజంగా చదువుకున్న వాడవైతే నువ్వు నిజంగా చదువుకున్న ఏది ఏసు సంబంధించింది ఏది దుష్టికి సంబంధించింది నీకు తెలవాలా లేదా పరిశుధాత్మాభిషేకం ఉంటే నీకు ఖచ్చితంగా తెలుస్తుంది నువ్వు పెద్ద చదువులు చదువుకొని కాలేజీలకు పోయి పెద్ద పెద్ద థియోలోజీ కోర్సులు పెద్ద పెద్ద చదువు దాని నీకు అవి తెలియవు దేవుని యొక్క ఆత్మీయ నడిపింపు నీకుంటే ఏది సైతానికి సంబంధించింది ఏది ఏసులో సంబంధించింది నువ్వు గ్రహించగలవు అప్పుడు ఏసు ప్రభుకి సంబంధించిన ఇవ్వ గ్రహించినప్పుడు నువ్వు ఏం చేస్తావు దాన్ని తగినట్లు జీవిస్తావు ప్రభు కొమసింహం కాబట్టి మన కూడా ఏదైతే కొనాలా సింహం వల్లే జీవించాలా ధైర్యంగా జీవించాలా దేనికి సింహం భయపడతా దేనికన్నా క్రీస్తుని పోలి నడుచుకుంటే ఆయన సింహం కొదమసింహం ఈ లోకం ఆయనకి భయపడాల్సిందే కానీ నువ్వు ఈ లోకంలో ఎవరికి భయపడదని ఉదయం కాలాన్ని చూసిన వాక్యం కేవలము మన ప్రభుకి తప్ప ఎవరికి భయపడద్దు మనము ఎవరికి భయపడద్దు అంట ప్రభుకు మాత్రం యశాగ్రంథంలో చూసినా ప్రభు తప్ప ఈ లోకంలో మనం ఎవరికి భయపడద్దు అంట చావుకు గాని మరణం గానీ దేనికైనా గాని కష్టంకైనా గానీ ఇరుకు ఇబ్బందులకైనా ఎటువంటి బాధకైనా గానీ మనము భయపడడానికి వీల్లేదు మళ్ళీ నీకు స్థిరమైన ప్రవచన వాక్యం అంటే అదే కదా నీకు భయం ఎప్పుడు వస్తుంది ప్రభు లేకుంటేనే భయం వస్తుంది నీలో ఏసు ప్రభు నీకు భయం ఎందుకు ఉండదు ఏసు ప్రభు ఉంటే ఎట్టి పరిస్థితిలో భయపడవు నువ్వు లేకుంటేనే నీకు భయం వెంటాడుతా ఉంటది నిన్ను కాబట్టి స్థిరమైన ప్రవచన వాక్యం ఏంది మరొక పేరు చూడండి సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయము పద్దెనిమిది వర్షంలో పట్టపగలుగుజరెలినట్లు నీతివంతుల మార్గము అంతకంతకు తేజరలను కాబట్టి వేకువ చుక్క లేక వేకువ వెలుగు వేకువ వేకువ వెలుగు అని ఉంది కదా అక్కడ పట్టపగలు వరకు అంటే ఈ కాలం నీ జీవితంలో వెలుగునిచ్చేది వేకువ వెలుగు లేక వేకువ చుక్క ఇవన్నీ ఏసు ప్రభు సాదృం అని మనము చివరికి మరోసారి చూపిస్తాను ప్రకటన గ్రంథంలో ఇవన్నీ ప్రభుకే సాదృశ్యం స్థిరమైన ప్రవచన వాక్యం ఏందంటే వేకువ చుక్క హృదయంలో వెలగాల లేక ఉదయించాలా యేసు నీ హృదయంలో పుట్టాలా సరే ఈ ఈ రోజు ఓ పండగ చేసుకుంటుంది యేసు పుట్టిననేసి కానీ అసలైన పండగ ఈ లోకానికి సంబంధించింది కాదు అసలైన పండగ ఏసు ప్రభుకి సంబంధించింది ఎందుకంటే ప్రతి పండగ ఏసు ప్రభుకి నీడ వంటివి లేక ఛాయ వంటివి అని మనం కొలసుల రాష్ట్రపతి గల చూస్తాం పండగలు నియమక దినములు సబ్బాతులు ఇవి రాబో వాటి ఛాయనే గాని నిజ స్వరూపము ఏసుక్రీస్తులో ఉన్నది కాబట్టి యేసుక్రీస్తు నిజ స్వరూపము కానీ పండగలన్నీ ఆయన ఛాయ వంటివి లేక నీడ నీడ అంటే ఇప్పుడు అటు నుంచి వెలుగు పడితే నా నీడ అక్కడ పడుతుంది కదా ఇక్కడ నుంచి వెలుగు ఇప్పుడు ఆ సూర్యుని వెలుగు నా మీద పడితే నా నీడ అక్కడ పడుతుంది ఇప్పుడు నేను ఇట్లా చెయ్యి ఊరితే అక్కడ మీకు అక్కడ చెయ్యగా అలా కనిపిస్తుంది దూరంలో కనిపిస్తుందా దాని వై దాన్ని వెంబడిస్తారు ఇప్పుడు మీరు కనిపియకుంటే దాన్ని వెంబడిస్తారా లేదా గాలికి వెళ్ళి శబ్దం వినిపించి నేను చేయనకోండి ఎవరి వ్యక్తి వ్యక్తి కనిపిస్తాడు కానీ నీడ కనిపిస్తుంది నీడను చేస్తారా లేదా అంతే అర్థం ఏసు ప్రభు ఈ లోకంలో పుట్టేంత వరకు ఆ నీడనే వెంబడించాలా ఏంద నీడ పండగలు నియమక దినములు సబ్బాతులు ఆచారాలు శుద్ధీకరణ ఆచరణ ఇంకా బలి అర్పణలు ఇవన్నీ నీడ ఏడు పండగలు ఉన్నాయి ఈ సర్పాలకి వాళ్ళందరికీ అవి పండగలు కాని యేసు ప్రభుకి అవి నీడ వంటివి ఎప్పుడైతే యేసు ప్రభు ఈ లోకంలో వస్తాడో నీడని వెంబడించము నిజ స్వరూపాన్ని వెంబడిస్తాం అంతేనా లేదా ఇంతవరకు మనం నేర్చుకున్న వాక్యం అదే నిజ సత్యాన్ని వెంబడించండి సత్యాన్ని అన్వేషించండి అన్నాడు నీడని వెంబడించేంత వరకు నీకు యేసుప్రభు కనిపించాడు కాని యేసు వచ్చినాక నీడ అవసరం లేదు నీడ ఏం చెప్తుంది ఆ నీడ ఎంత దూరం పోతుంటే మీరు దూరం పోతా ఉండాలా ఆ నీడ మాయమైనప్పుడు నిజ స్వరూపం కనిపిస్తుంది అదే అర్థం అంటే ఆయన పుట్టేంత వరకు మీరు ఆ పండగలను ఆచరించాలా కానీ ఆయన పుట్టినాక ఆయనని ఆచరించాలా అంతేనా ఆయన పుట్టినాక నీడను కూడా ఆచరించాడు ఆయన పుట్టినాక ఆయననే ఆచరించాలి అందుకే ప్రతి పండగ యేసు ప్రభుకి మీకు తెలిసలేదో ప్రతి పండుగ ఆ ఏడు పండుగలు ఇస్రా పల్లెకు ఉన్న ప్రతి పండుగ యేసు పుట్టుక జీవన విధానము ఆయన మరణానికి ఆయన భూస్థాపనకి ఆయన పునరుద్ధానికి ఆయన తిరిగి రావడానికి సాదృష్టంగా ఉన్నాయి ప్రతి పండుగ ప్రథమ ఫలముల పండగ పులి నోటల పండగ పస్కా పండగ పెంత కోస్తు పండగ దాని తర్వాత పర్ణశాలల పండగ ఇట్లా పండగలు ఉన్నాయి పేర్లు వాళ్ళకి ప్రతి పండగ ఆయన పుట్టుకకి లేక ఆయన మరణానికి లేక ఆయన భూస్థాపనకి ఆయన పునరుద్ధానానికి ఆయన తిరిగి రానున్నాడు అనే దానికి సాదృశంగా పర్ణశాలల పండగలు ఆయన తిరిగి వచ్చి ఆయన ఆయన రాజ్యాన్ని ఈ లోకంలో స్థిరపరుస్తాడు దానికి సంబంధించిన పండగ అంటే ఏ పండుగైనా గానీ ఈశ్వర గురించే మాట్లాడతాడు మీరు ఆ పండగలు ధ్యానించినప్పుడు కానీ ఆయన వచ్చినాక ఎవడు పండగలను పాటించడు ఆ సత్యం క్రిస్మస్ పండగే గాని ఈస్టర్ పండగ కానీ ఏ పండుగనా కానీ అవి అన్నీ ఆయన నీడల్ మీరు అర్థం చేసుకుంటారు వాక్యం ఆయన ఆయన పుట్టినాక నీడని ఎవడు వెంబడించడు ఆయన పుట్టినాక ఆయనను వెంబడించాలా మనం నేర్చుకున్న సత్యం అది కాబట్టి నువ్వు సత్యాన్ని వెంబడించినప్పుడు నువ్వు నీ దాని వల్ల చిక్కబడవు నీ నోటి మాట చేత నువ్వు చిక్కబడతావు నీ అబద్దం చేత నువ్వు ఇందాగా ఆ బ్రదర్ పొద్దున వాక్యం చూపించింది మీరు మరణంతో లేక మీరు అబద్దాలతో అసత్యాలతో నిబంధన చేసుకున్నారు మాకేమి కాదులే మా మీదకి ఏ ఉపద్రవం రాదులే మాకు కష్టం కాదులే మా మీదకి మరణం రాదులే అని ధీమాగా ఉన్నారు కానీ అవన్నీ మీ మీద పడతాయి ఆ బ్రదర్ వాక్యం చూపించింది మనకు మీ జ్ఞాపకం నేను జ్ఞాపకం చేసుకున్నా అన్ని ఎందుకంటే అవన్నీ ఆ వాక్యాలని నెమరేసుకోవాలా ఎంత శబ్దాలున్నా పక్కన ఎంత మంది ఎక్కడ నీ నీ మనసు మరి అక్కడ ఎందుకు యేసు ప్రభు ఒకరింట దిగిండు ఆయన చనిపోక ముందు ఒకరింట దిగిండు మార్తా లాజరు అనే వారి దిగిండు అంతేనా ఆయన గలియ ప్రాంతం నుంచి వచ్చి ఆయన ఆ వారము శిలో మరణం శనివారం సాయంత్రము మార్తా మరియా వాళ్ళ ఇంటికి వచ్చిండు అయితే ప్రభు చాలా తర్వాత మా ఇంటికి వచ్చిండు అని మార్తా ఏం చేస్తుంది అనేకమైన పలహారాలు వంటలు తయారు చేస్తా ఎక్కడుంది కిచెన్ లో ఉంది లేక వంట గదిలో ఉంది మరి ఏం చేస్తుంది ఈయన వచ్చేది అమావాస పౌర్ణంకి ఒకసారి కాబట్టి ఏం చేయాలా ఈయన చెప్పిన వాక్యాలు వినాలా అనేసి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని ఆయన చెప్పిన ప్రతి వాక్యాలు వింటున్నాయి ఆయన చేసిన అద్భుతాలు ఎక్కడెక్కడ ఏమేమి వాక్యాలు చెప్పిండు ఎక్కడెక్కడ అద్భుతాలు జరిగినాయి కుంటి వాళ్ళు లేచి చూపు పొందడము చెవిటి వాళ్ళు ఇట్లాంటి అన్ని అద్భుతాలు ఆయన చెప్తా ఉంటే ఆయన కళ కూర్చొని మాట్లాడే అన్ని వాక్యాలు వింటుంది ఎంతో ఆనందిస్తుంది వాక్యంలో కానీ వార్త ఏం చేస్తుంది ప్రభుకి ఏమో తినిపియాలా ప్రభుకి ఏదో పెట్టాలా ప్రభుని సంతోషపరచాలా ఆహారంతో ఆమె లోపల అన్ని వంటకాలు పడుతుంది కానీ చెల్లెల మీద కోపం ఉంది ఇద్దరు విశ్వాసులే కానీ చెల్లెల మీద కోపం ఉంది ఏమని కోపం ఉంది నేనేమో కష్టపడి వంటలు వండుతున్నాను నువ్వేమో ఖుషీగా మంచిగా ఆయన కళ్ళ దగ్గర కూర్చొని వాక్యం వింటున్నావా అనే కోపం ఉంది కానీ అప్పుడు ఆ కోపాన్ని ఎట్లా వ్యక్తపరచాలా ప్రభుకు చెప్తేనే బెటర్ కదా అనేసి ప్రభువా నువ్వు చెప్పావా మా చెల్లెలకి నేను లోపల ఎంతో కష్టపడి అన్నం వండుతున్నాను కూరలు వడ్డు తయారు చేస్తున్నాను అవన్నీ కట్ చేస్తున్నాను నేను ఎంతో బాధపడుతున్నాను ఎంతో శ్రమ పడుతున్నాను ఆయన ఖుషీగా అక్కడికి కూర్చొని వాక్యం వింటుంది అంటే మారతా మారతా అన్నాడా లేదా రెండు సార్లు మార్తా నువ్వు అనేకమైన పనులలో నిమగ్నమై అలిసిపోయినావు ఈ లోకపు ప్రతి పని నిన్ను అలసి అలసిపోయేట్టు చేస్త ఈ లోకంలో ఏదో సంపాదించుకుందాము ఈ లోకంలో ఏదో సాధిస్తాము అన్న క్రైస్తవులు అందరు అలసిపోతారు మార్తా క్రైస్తవరాలే కదా వేసుకొని నమ్ముకుంది కదా కానీ ఆమె పని ఏడుంది వాక్యం పట్ల ఆసక్తి లేకుండా వంట మీద ఉంది వంటలు వండుకోవడం తప్పుగానే కాదు కదా నేను కూడా వండుతా వంటలు నాకు చాలా మంచి వండడానికి వచ్చి నేను చిన్న పంచి మా అమ్మ దగ్గర నేర్చుకున్నా పచ్చళ్ళు పెట్టడం నేర్చుకున్నా అన్నం ఉండడం నేర్చుకున్నా వంటలు ఉండడం నేర్చుకున్నా మాదికి మేమంతా రాయలసీమలో మేము మేము సంఘటన తింటాం బాగా అయితే మేము ఆరు మంది అన్నదం అక్క మాకు అక్క సంఘటన ఉండడం అన్నం ఉడికే టైంలో రాగి పిండి అది లేచి తిప్పాలో పెద్ద కట్ట తీసి తిప్పాలా అవన్నీ నేను నేర్చుకున్నాం మా అవకాయ పచ్చడి ఎట్లా మాడికాయలు చిక్కడపల్లిలో మాడికాయలు అమ్ముతుండే పిట్టలో ఆ మాడికాయలు తీసుకొచ్చి ట్రయాంగులర్ షేప్ లో వాటిని కట్ చేసి మంచి కడిగి వాటిని ఆరబెట్టినాక వాటిని పచ్చరిట చేయాలా ఇవన్నీ నేను దగ్గరికి నేర్చుకున్నాను అనేకమైన పనులను అసిపోతున్నాం మనం సరే ఇప్పుడు వండుతలేదు ఒకప్పుడు వండిన ఇప్పుడు వండుతలేదు ఇప్పుడు వడ్డిస్తున్నా దేవుని వాక్యం వడ్డిస్తున్నాను కానీ చూడండి నేర్చుకోవాలా మంచి పనులు నేర్చుకోవాలి ఈ రోజుల్లో ఆడపిల్లలకి వంటలు వండడం రావు అంతేనా ఎందుకంటే తల్లిదండ్రులు వండుతారు వాళ్ళు అన్నం తిని స్కూళ్లకు బరిగెత్తారు కాలేజలకు ఏదో సాధించాలి ఏదో సాధించాలా మాత్ర ఏదో సాధించాలని పరిగెత్తి పరిగెత్తి పెళ్ళాక వంటలు ఓడానికి రాదు అన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటారు కూరలు కొంతకాలం ఓర్పు కొంతకాలం భరిస్తారు దాని తర్వాత ఓర్పు అవన్నీ పోతాయి ఒంటలు ఓడానికి రాదు ఏం నేర్పించింది మీ అమ్మ అని అమ్మది తిట్టడం ఇక ఇట్లాంటివి జరుగుతూ కాబట్టి మనం నేర్చుకోవాలి ఆడవాళ్ళే వండలనా లేదు మగవాళ్ళు నేర్చుకోవాలి ఈ రోజుల్లో ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు వంట ఉండడం నేర్చుకోవాలా ఎందుకంటే చాలా కష్టంతో కూడిన కాలంలో మనం ఉండబోతున్నాం అందరూ పనులు షేర్ చేసుకుంటేనే గాని కుటుంబాలు జాగ్రత్తగా ఉండలేవు నేనే అన్ని చేయాలంటే అలిసిపోతాం కదా నేను ఒక్కనే వాక్యం చెప్పాలంటే అలిసిపోతాను పొద్దున్నే నేను ఒక్కనే చెప్పి కలిసిపోనా పైగా నా ఒక్కరితోనే మాట్లాడతాడా దేవుడు నా ద్వారానే మాట్లాడతాడా దేవుడు ప్రతి ఒక్కరితోనే మాట్లాడతాడు దేవుడు ఎందుకు ఆయనకి నా ముఖం ఒకటి ఇష్టమా ఆయనకి అందరి ఇష్టం కదా రక్షణ పొందిన వాళ్ళందరూ ఆయన బిడ్డలే కదా బట్ అందరికి ఇష్టం అందరూ అంటే ఇష్టము అందరితో అందరి ద్వారా మాట్లాడే దేవుడు ఆయనకి అనేక మంది సేవకులు అవసరం ఒక్కడు కాదు కానీ ఒక్కడు పది వందలు అన్న వాక్యం కూడా ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పది వందలు కావాలా ఒక్కొక్కరు పది వాక్యం చెప్పాలా ఈ లోకంలో జీవిస్తే కాదు మనకి డిఫరెన్స్ అదే అంటే మనం క్రిస్టియన్స్ కాదని కాదు మనము అంటే వాక్యాన్ని నమ్ముకున్న వాళ్ళం మనకు వాళ్ళకి తేడేందంటే వాళ్ళు పండుగలు చేసుకుంటారు దినాలు అన్ని ఆచరిస్తారు గంభీరంగా ఆనందిస్తారు అన్నిటిలా సంతోషిస్తారు కానీ మనం మటుకు ఏ సుప్రభలో ఆనందిస్తాం ప్రతి క్షణము ఆయనలో ఆనందిస్తా ఉంటాం కదా నేను మీ కొన్ని వాక్యాలు చూపిస్తున్నప్పుడు నిజంగా వాక్యాన్ని మనం ఇట్లా ప్రేమించాలనా అన్న విషయాన్ని మీరు గ్రహించగలుగుతారు అప్పుడు మీకు ఏం జరుగుతుంది విడుదల కలుగుతుంది చూడండి మీరు క్రిస్టియన్స్ కాబట్టి హ్యాపీ క్రిస్మస్ అని చెప్తాడు మళ్ళీ మీరేం చేయాలా నేను మటుకు చాలా మంది బ్రదర్ నాకు దానికి ఏ సంబంధం లేదు అని చెప్పుకుంటూ వస్తున్నా కానీ మనసులో ఉంది అరే వానికి ఎవరిట చెప్పకుండా ఉండొచ్చు కదా వాడి లైఫ్ లో వారికి ఎవరిట్లా చెప్పకుండా కదా సారీ నేను ఇంగ్లీష్ లో మెసేజ్ పంపించిన నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది హ్యాపీ క్రిస్మస్ అని పంపిస్తే ఐఎమ్ సారీ ఐ హావ్ నథింగ్ టు డూ విత్ క్రిస్మస్ ఫెస్టివల్ అని అది రాసి పంపించిన వాళ్ళు ఆశ్చర్యపడిరు కదా వీడి మెంటా వీడికి మెంటల్ ప్రాబ్లమా ఏంది వీడేమో ఏసుకోని నమ్ముకున్నాడు అంటాడు మళ్ళీ హ్యాపీ క్రిస్మస్ అంటే నాకు దానికి సంబంధం లేదని ఎందుకు పంపించండు వాపస్ మెసేజ్ పిచ్చి మట్లా ఉంటది వాళ్ళకి కానీ అవకాశం కదా వాళ్ళకి చెప్పాలా వాళ్ళు పోయి వేరే క్రిస్టియన్ చెప్పాలా అరే నువ్వు క్రిస్టియన్ నువ్వేమో థ్యాంక్ యూ అని మెసేజ్ పంపిస్తున్నావు మళ్ళీ ఆయన నింది నాకు అవసరమే లేదు అదే వాపస్ పంపించడు నీకు ఆయనకి తేడా అయిందని లేదా యేశ్రవ్ యొక్క వాక్యము మన హృదయాన్ని మండింపజేయాల అప్పుడే నీ హృదయాలు ఆయనకి సమర్పించబడతాయి మనం అదే చూసుకోవాలా నీ హృదయంలో ఏం వెలగాలా క్రిస్మస్ పండగ కాదు నీ హృదయంలో పుట్టాల్సింది క్రిస్మస్ పండగ కాదు నీ హృదయంలో పుట్టాల్సింది ఏంది వేకువ చుక్క ఎవరో వేకువ చుక్క ఏ సుప్రవ్వే వేకువ చుక్క వేకువ వెలుగు చీకటి కాలంలో అది వెలిగిస్తా ఉంటది అది ఈ కాలం ఇంకా త్వరలో చీకటి కాబోతుంది ఆ చీకటి కాలంలో వెలిగించాలి దానికంటే ముందు ఫస్ట్ నీ హృదయంలో వెలగాల ఎందుకంటే నీ హృదయంలో చీకటి ఉన్నప్పుడు నీ హృదయంలో పాపం ఉన్నప్పుడు అది చీకటి సాదృశ్యం కాబట్టి నీ హృదయంలో ఏ ప్రభు వెలగాలంటే నువ్వేం చేయాలా ఏ ప్రవ్వా నా పాపాలు క్షమించినయనా నన్ను నీ బిడగా స్వీకరించి ప్రవ్వా అని నీ జీవితాన్ని నాకు సమర్పించుకోవాలి ఆ పత్రికలన్నీ చూస్తాం కదా ఆయన ఆయన ప్రశస్తమైన బలియాగం చేత తన రక్తాన్ని మన కొరకు వలన మనకి రక్షణ పాపక్షంపణ కలిగింది ఆయన సంపూర్ణమైన బలియాగంగా తన జీవితాన్ని మన కొరకు అన్న విషయాలు మనం ఏదైనా జానిస్తుంటాం కానీ అసలైన పండగ ఏసు ప్రవే అన్న విషయాన్ని మరోసారి జ్ఞాపకం చేసుకోవాలా అందుకే అందరూ బయట పండగ చేసుకుంటే మనం లోపల పండగ తీసుకుంటాం ఏందా లోపల యేసుప్రభు లోపల పండగ చేసుకుంటాం అందరు యేసుప్రభు బయట పండుగ చేసుకుంటారు అంతే తేడా క్రిస్మస్ పండగలో నాకు ఎక్కడ కనిపించలేదు ఏసుప్రభు నేను ఎన్ని సంవత్సరాలు ఆ పండుగ చేసిన ఎందుకో తెలుసా నిన్న సాయంత్రం నేను ఈ పండుగ మరోసారి జ్ఞాపకం తీసుకున్నాను నేను మతంలో ఉన్నప్పుడు ఆ పండుగ ఎట్లా చేసిన నేను చెప్తాను చూడండి నాకు ఎలక్ట్రికల్ నాలెడ్జ్ బాగా రేడియోలు రిపేర్ చేస్తా ట్యూబ్లైట్లు ఏవి కాలిపోయినా ఏవి డిస్టర్బ్ అయినా నేనే రిపేర్ చేసుకుంటా ఎలక్ట్రిషియన్ ఇంటూ బిల్ వన్ ఫ్యాను పోతే ఫ్యాన్ చడిపోతే దింపి నేనే రిపేర్ చేసుకుంటా నాకు ఆ నాలెడ్జ్ వచ్చింది అంటే దేవుడు ఇచ్చింది అంతే అనేసి అన్ని ఉడబెరికి పక్కకు పెట్టేసి మళ్ళీ ఫీస్ చేయడం కాదు చెడిపోయిన వాటిని సరి దేవుని విధానం కాబట్టి మనం దేవుని బిడదం కాబట్టి సాధ్యమైన కాడికి మనం నేర్చుకోవాలా అసలుంది అది ప్రతిదీ నేర్చుకోవాలా చదువుకోవడం నేర్చుకోవాలా ఉద్యోగాలు చేయడం నేర్చుకోవాలా మంచి ఉద్యోగాలు సంపాదించుకోవడం నేర్చుకోవాలి ఎందుకంటే ప్రతి స్థలంలో మనం క్రీస్తుకు మాదిరి జీవించడం నేర్చుకోవాలా ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండాలా ఆయనకి ఉదాహరణగా మనం ఈ లోకంలో జీవించాలా మనలను చూసి ఇతరులు రక్షణ పొందుతారు అన్యులు ఎప్పుడు రక్షణ పొందుతారు తెలుసా నువ్వేదో వాక్యం చెప్పినవని కాదు నీ ప్రవర్తన చూసి వాళ్ళు వేసుకొని నమ్ముకుంటారు మాక్సిమం చాలా మటు నువ్వేటా రక్షణ పొందినావు రెండు రకాల సాక్ష్యాలు నేను విన్నా రెండు రకాల సాక్ష్యాలు విన్నా ఒకటి కాదు రెండు కాదు ఎంత మంది ఆ మతస్థులు బయటకు వచ్చాక చెప్తారు ఎట్లా రక్షణ పొందినవు నాకు ఏసులో దర్శనంలో వచ్చి మాట్లాడినాక నేను రక్షణ పొందిన ఫస్ట్ టైప్ ఆఫ్ సాక్ష్యం రెండవ సాక్ష్యం ఏం తెలుసా మా తోటి క్రైస్తవుల ప్రవర్తన నా జీవితాన్ని మార్చేసింది నీ ప్రవర్తన వాళ్ళని ఏసు నడిపిస్తుంది ఎందుకంటే మీరు ఈ లోకానికి వెలుగైన నేను ఈ లోకానికి వెలుగైన లేదా నేను ఈ లోకానికి వెలుగైన కాబట్టి మీరు కూడా ఈ లోకానికి మిమ్మల్ని చూస్తే క్రిస్టియన్స్ అంటే ఇట్లుంటారా అని అలా అట్లా దండి వేసుకొని గుండాల లాగా తయారైతాడు వాళ్ళ గురించి చూపిస్తారు క్రిస్టియన్స్ సినిమాలలో గుండా ఎక్కడుంటే వానికి క్రిస్టియన్ పేరుంటారు రాబర్ట్ అనో అంతోని అనో పేర్లు పెడతారు మనము ఎవరైనా ఎదురు చేసినామా సినిమా డైరెక్టర్ పోయి చెప్పాలా నువ్వు ఎందుకు క్రిస్టియన్స్ ని గుండాల తప్పు కదా ఫైల్ వేస్తాను నీ మీద కేసు అని ఎవరన్నా పోయి ధైర్యంగా ఎవరైనా డైరెక్టర్ ని అడిగినా ఎప్పుడన్నా అడిగినరా వాడు షూటింగ్ చేస్తుంటే ప్రొడ్యూసర్ ని పోయి వాడిని అడిగిన రా మీరు ఎందుకు క్రిస్టియన్స్ ని ఎప్పుడు చూపిస్తారు ఎక్కడన్నా క్రిస్టియన్ దొంగలాగా ఉన్నట్టు మీరు నిజ జీవితంలో చూసినరా సినిమాలలో ఎందుకు చూపిస్తున్నారు మీరు మీరు మా గురించి వ్యతిరేకంగా చేస్తున్నారు కదా మేము నీ మీద కేసు అయ్యబోతున్నాం అని భయపెట్టిండ్రా ఎప్పుడన్నా మీ బాధ్యత కదా మనం దొంగల్లాగా జీవించాం కదా మళ్ళీ ఎందుకు మన గురించి వాడు వ్యతిరేకంగా అట్ట సినిమాల దొంగల్లాగా గుండాల లాగా కూనికూరలాగా చూపిస్తూ నోరు మూసుకుని ఉంటున్నారు నిజంగా మీరు రోషం గల దేవుని బిడదాడతలేను కానీ నీ బలహీనతని వాడు వాడుకుంటుండే నీకు దైవికమైన జ్ఞానము బైబుల్ జ్ఞానం ఉంటే వాడు నీ వాడు అటు ప్రశ్న వేసినప్పుడు నువ్వు దుఃఖపడవు నువ్వు రివర్స్ వన్ దేవుని వాక్యం వాడు ఓడిపోతాడు నేను మటు కట్టనే చేస్తా ఎటువంటి మతస్తుల గానే వచ్చి ఇట్లాంటి ప్రశ్నలు వేస్తే ఫస్ట్ నేను ఇక్కడికి కొడతా ఇక్కడ ఉంది ప్రతిదానికి జవాబు ఇక్కడ ఉంటది పోయిన వారం బ్రదర్ అడిగిండు వాళ్ళే అడుగుతారు ఆ ప్రశ్నలు మతయసువార్తలో మత సువార్త మొదటి అధ్యాయంలో ఇరవై నలభై రెండు వంశాలనున్నాయి కదా యేసుక్రీస్తు వంశవళి నలభై రెండు కదా అవి లెక్క గడితే నలభై వస్తుంది కదా బ్రదర్ అన్నాడు నేనైనా నలభై నలభై ఎక్కడ ఉంది చూపించినాక అన్నాను బైబిల్ లా అర్థమవుతుందా మీకు మీ వాక్యం ఈ వాక్యం మీకు తెలిస్తే వాడు నీ మీద పరీక్షించడు వాడు వచ్చి నలభై రెండు వంశాలున్నాయి అన్నాడు నలభై రెండు అంశాలు లేవు చూడు ఎక్కడ చూపించలేకపోయినాడు ఎందుకు చూపించలేడు వాళ్ళు ఎరితిగా నీ మీద ఏసు ప్రభుకి వ్యతిరేకంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు మళ్ళా యేసు నమ్ముతారు కదా అది వేరే ఒక యేసు ఈ యేసు కాదు ఖురాన్ లో ఉండే యేసు వేరే ఒక యేసు ఆ యేసుకి ఈ యేసుకి చాలా తేడా ఉంది పౌలు భక్తులు అందుకే ముందుగానే మనల్ని హెచ్చరించి మీరు వేరే ఒక యేసుని వెంబడిస్తున్నారు మేము మటుకు మన పాపములు నిమిత్తమై చనిపోయి సమాధి చేసి లేఖల ప్రకారం తిరిగి లేచిన ఆయేసుని వెంబడిస్తున్నాం ఆయేసుని ప్రకటిస్తున్నాం తేడలేదా వాళ్ళలో ఉన్న ఏసు బాలుడు చిన్నగా ఉయ్యాల తొట్టిలో ఉన్న ఏసు ఉయ్యాల తొట్టిలో ఉన్న ఏసు మాట్లాడతాడా చిన్న పిల్లడు మాట్లాడతాడా మళ్ళీ వాళ్ళ దాంట్లో మాట్లాడతాడు వాళ్ళ పుస్తకంలో మళ్ళీ ఆయేసుకి ఏసుగు తిడలేదా ఆయన ఆ పొత్తి పరుండబడ్డ ఆ యొక్క పశువుల తొట్టిలో అక్కడ మాట్లాడినట్టుంది ఎక్కడన్నా బైబుల్లా పసిబాలు మాట్లాడనట్టుంది ఎక్కడన్నా బైబుల్ వాళ్ళ దాంట్లో ఉంది కాబట్టి ఆ ఏసుకి పాత నిబంధన కాలంలో ఉన్న దేవుని పేరు యహోవా అందులో ఉన్న దేవుని పేరు అల్లా ఒకటి కాదు క్రిస్టియన్స్ ఇద్దరు ఒకటే బ్రదర్ అని నమ్ముతారు క్రిస్టియన్స్ కి తేడా నువ్వెట చెప్పగలవు అల్లా యహోవా ఒకటి కాదని ఎట్ట చెప్పగలవు నీకు వాక్యం తెలిసి చెప్పగలవు నీ బాధ్యత తెలుసుకోవడం నేను దుఃఖపడను ఎందుకో తెలుసా నా మీద వాడు ప్రశ్నలు వెయ్యలేడు ఎందుకంటే అమ్మో వీని దగ్గర ప్రశ్నలు వేయదు నేను ఎవరి మీద వెళ్ళిన ప్రశ్న వాళ్ళ దగ్గరికి ఇస్తాడు నీ మీద ఇస్తాడు ప్రశ్న నా మీద వెయ్యాడు ఎందుకు అంటే నేను చదువుతా కాబట్టి సరే నువ్వు బైబుల్ చదువుతున్నాయి కదా నువ్వు ఎందుకు ఇవ్వలేవు అంటే నువ్వు బైబుల్ సరిగా చదువుతలేవు అనే కదా నెమరేస్తలేవన్నట్ట కదా ఏ వాక్యం ఎక్కడుందో చెప్పలేకపోతున్నావు కదా అంతే కదా కాబట్టి వాళ్ళ వాళ్ళ విశ్వాస వాళ్ళు నీ విశ్వాసాన్ని పడగొట్టడానికి వచ్చినప్పుడు నువ్వు దుఃఖపడుతున్నావు కానీ నీ ప్రభుని నువ్వు సపోర్ట్ చేయలేకపోతున్నాను నా స నా ప్రభుని సపోర్ట్ చేస్తా ఎట్టి పరిస్థితుల్లో ఏమంతసరైనా కానీ ప్రేమతో సరే వాళ్ళ మీద నా వాళ్ళకి నా మీద ద్వేషం ఉంటుంది కానీ నేను మటుకు ద్వేషం చూపించాను ప్రేమతోని యేసు ప్రభు ఎందుకు జీవంగల దేవుడని రుజువు పరుస్తాను నువ్వు రుజు పరచగలవా నువ్వు రుజు పరచాలా అందుకు కదా ఇటువంటి ఆరాధన మనము ఏర్పరచుకుంది టైంపాస్ కొరకు రాలేదు కదా ఇక్కడ ఎవరూ రాలేదు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ బ్రదర్స్ కూడా రాలేదు టైంపాస్ క్రిస్మస్ పండుగ నీకు రాలేదు ఇక్కడ క్రిస్మస్ పండగ చేసులు కూడా జవాహులు ఇవ్వలేరు ఎందుకు ఇవ్వలేరు అంటే వాళ్ళు పండుగ చేస్తారు ఏసుని ఆచరించారు మనం ఏసులో ఆచరించినప్పుడు ఖచ్చితంగా మన ఏసు ప్రభు మన ప్రభువుని మనం కాపాడుకోవాలి లేదా నీ విశ్వాసం నువ్వు సరే ఆయనను మనం కాపాడని లేదు ఎందుకంటే ఆయన సృష్టికి మూలకారక ఆయన నేనేందుకు కాపాడేది నాకు కాపుదల అవసరం ఏసులో నన్ను కాపాడాలా మళ్ళీ నన్ను కాపాడాలంటే ఆ వాక్యాన్ని నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి నా హృదయాల్లో నీ హృదయంలో వాక్యం ఉన్నప్పుడు పొద్దున చూసినా ఎవరు చెప్పారు నీ హృదయంలో వాక్యం ఉన్నప్పుడు నువ్వు మోసపోవు నువ్వు ఎక్తి పసులో నువ్వు పాపం చేయలేవు అని ఇందాక ఎవరు చెప్పారు వాక్యం నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే నువ్వు పాపం చేయలేవు నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే నువ్వు పాపం చేయలేవు పాపం చూస్తే అసహ్యం వస్తుంది మళ్ళీ ఈ లోకం తట్టు చూస్తే ఎందుకు వాంచగలిగి ఉంటది అంటే నీ హృదయంలో వాక్యం లేదన్నట్టే కదా కాబట్టి వాక్యానికి ఎందుకు మనం ప్రాధాన్యత ఇస్తున్నాం ఎంత గంటలు సేపు వర్సేప్ చేసినా నువ్వు వాడిని ఎదుర్కోలేకపోయినవే వాడు ఒక్క ప్రశ్న నువ్వు షేక్ అయిపోయినవే అంటే ఏది నీ బలహీనత నీ విశ్వాసము పరిపూర్ణం కాలేదన్నట్టే కదా కాబట్టి నువ్వు ఇప్పుడు పాజిటివ్ గా తీసుకోవాలి తీసుకొని ఏం చేయాలి ఈ రోజు నుంచి ఛాలెంజ్ తీసుకోవాలా వాక్యం కరెక్ట్ గా నేర్చుకోవాలా మీకు కొంతకాలానికి నేను ప్రశ్నలు చూపిస్తాను సరే ప్రశ్నలు బయట దొరకవు వాళ్ళకి తప్ప యువనికి దొరకవు అండ్ వాడు ఏం చేస్తారు దసా ఇన్స్టాల్మెంట్స్ లాగా ఒక ప్రశ్న తర్వాత నీ మీద రిలీజ్ చేస్తా ఉంటాడు అర్థమవుతుందా ఇన్స్టాల్మెంట్స్ లాగా రిలీజ్ చేస్తూ ఉంటాడు దాని తర్వాత నీకు చాలా కష్టం అది ఆ లాస్ట్ ఇన్స్టాల్మెంట్ కి నువ్వు పడిపోవచ్చు కాబట్టి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ తొక్కేయాలా తొక్కేస్తారా తొక్కేయాలంటే ఏం చేస్తారు ఫస్ట్ వేకవచ్చుక్క నీ హృదయంలో ఉదయించాలా హలలుయేవ్య వేకవచ్చుక స్థిరమైన ప్రవచన వాక్యం ఇది ఈ వాక్యము నీ హృదయంలో ఉదయించాలా అంటే అది నాటుకొని ఫలించాల నీ హృదయంలో అప్పుడే నువ్వు నేను నువ్వు కాపాడుకోగలవు నీ విశ్వాసం నువ్వు కాపాడుకోగలవు ఇతలని ఈ విశ్వాసం నడిపించగలవు కాబట్టి చూడండి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయంలో ఈ వేకువ చుక్క ఎవరికి ఇస్తానడు ఈశ్వరజుడు బ్రదర్ నేను ఎట్లా పొందుకోవాలా ఈ వేకువ నాకు వాక్యం బాగా అర్థమైంది ఈరోజు నా హృదయంలో ఈ వేకువ ఎట్లా పొందుకోవాలా ప్రణ గ్రంథం రెండవ అధ్యాయంలో మనం ఈ వాక్యాన్ని చూస్తాం చూడండి ప్రణా రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినం మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చదను దేవుడు అంటున్నాడు నేను అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను ఎవరికి ఇస్తా అతనికి అంటే అంటే బ్రదర్స్ కి ఇస్తాడా అతడు బ్రదర్స్ కదా అతడు అంటే కేవలం బ్రదడా బ్రదర్స్ సిస్టర్స్ అందరికి కదా ఒక్క వ్యక్తికి వేకువ చుక్కని చివరికి ఇస్తా అంటుండే దేవుడు ఎవరు ఆ బ్రదరు ఎవరు సిస్టర్ అనేది తెలుసుకుంటే బాధ్యత నీది కదా నేను అందులో ఉన్ననా లేదా అనేది నా బాధ్యత ఈ ఉదయకాలం నుంచి ఎన్నో వాక్యాలు జరించినము చివరికి ఏమంటుండంటే నువ్వు ఈ వాక్యాలను అన్నింటినీ పట్టుకొని జీవిస్తే నీకు చివరికి నేను వేకువ చుక్కని ఇస్తా అంటే యేసు శాశ్వతంగా నీ హృదయంలో ఉండిపోతాడు నువ్వు శాశ్వతంగా ఆయన సన్నిధిలో ఉండబోతున్నావు మల అటువంటి రీతిగా తయారు కావాలంటే ఎవరికి ఇస్తా అంటున్నాడు చూడండి రెండవ అధ్యాయము రెండవ వచ్చనం నీ క్రియలను నీ కష్టమును నీ సహవనమును నేను ఎరుగుదును నీ జీవిత విధానము నువ్వు ఏ రీతిగా దేవుని కొరకు జీవించినవో నాకు బాగా తెలుసు ఆయనను నీవు దుష్టులను సహ అపోసల్లు కాకయ్యే తాము అపోసం అని వారిని పరీక్షించి నీ బాధ్యత పరీక్షించడం నువ్వు వాక్యం ఎందుకు తెలుసుకోవాలా అంటే నువ్వు వాక్యాన్ని అర్థం చేసుకుంటేనే నీ దగ్గరకు వచ్చే ప్రతి ఆత్మ యేసు ఆత్మనా సైతాన్ ఆత్మనా నువ్వు గుర్తించగలవు లేకపోతే నువ్వు మోసపోతావు నేను చదువుకోలేదు అందుకే మోసపోయినా అంటే ఎవరు చదువుతున్నాడు మీరు చదవలేదా అన్నడా లేదా మత్స్ వారు తిరుమల వాద్యంలో మీరు చదవలేదా మొదటి నుంచి ఏం రాయబడింది మీరు చదవలేదా మీరు వినలేదా చదువువాడు గ్రహించును గాక అనడం లేదా మళ్ళీ మీరు చదవాలా లేదా ఇక్కడ అదే విషయం చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు వారు అబద్ధికులని నీవు కనుగొని కనుగొంటివనియు నువ్వు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరగదును నువ్వు ఆయన భారం ఏందా భారం రక్షణ భారం వాక్యము విన్న నువ్వు అనేకులని రక్షించుకోవాలా అన్న భారము కలిగి చివరి వరకు సహించాలా అన్న విషయం నువ్వు దేవుని సేవ యేసు వార్త అనేకులకు ప్రకటించాలన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తు ఇట్లా చేసిన వాడు ఏదైతే ఉంటాడు చూడండి ఆయనను మొదట నీకు నీవు వదిలితివి ఏసుప్రభు యొక్క ప్రేమను నువ్వు శాశ్వతంగా ఉంటేనే ఆయన నీకు ఏమిస్తాడు వేకువచ్చు కనిస్తాడు ఎవరైతే మొదటి ప్రేమను పోగొట్టుకుంటారో వాళ్ళకి వేకువ చుక్క దొరకదు అంటే వారికి ఏ ప్రభు దొరకడు ఏంది మొదటి ప్రేమ ఆయన శిల మీద నీ కొరకు మరణించిడు అది మొదటి ప్రేమ నువ్వు ఎప్పుడైతే ఫస్ట్ టైం ప్రవ్వా నేను పాపిని నా పాపం కొరకు నువ్వు శిలో మీద మరణించిన ప్రవ్వా నాకు బదులుగా నువ్వు అక్కడ మరణించి నా పాపం నువ్వు భరించినవు ప్రవ్వా దాన్ని బట్టి నీకు వదనాలను నా పాపాలను క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించు ప్రవ్వా నాకు రక్షణ మార్గం దయచే ప్రవ్వా ఏ శ్రీకృష్ణ ప్రార్థిస్తున్నా అని ఎప్పుడన్నావా నువ్వు నీకు రక్షణ కలిగింది మొదటి ప్రేమ నీ జీవితం వచ్చింది యేసు యొక్క మొదటి ప్రేమ అంటే రక్షణ ప్రేమ నీ జీవితంలోకి వచ్చింది అది చివరి వరకు నీకుంటేనే నీకు దొరికేది ఏంటి వేకువ చుక్క లేకపోతే దొరకదు అనేకులు మొదటి ప్రేమను పోగొట్టుకుంటారు ఎందుకు యేసు అన్నాడు మనుషు కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆయన ప్రేమను కనుగొను తిరిగి వచ్చినప్పుడు ఎవడిలో ఆ ప్రేమ ఉంటది చాలా కష్టతరం చెప్పడం శిష్యులు అంటున్నారు అయితే రక్షించబడ్డ వాళ్ళు కొంతమంది అన్నప్పుడు ఏమైనా తెలుసు ఇది మనుషులకు అసాధ్యము రక్షించుకోవడం మనుషులకు అసాధ్యం కానీ దేవునికి అసాధ్యం ఏదైనా ఉన్నదా ఏది లేదు యేసుకు తప్ప ఎవరికి కూడా ఇది సాధ్యం కాదు కాబట్టి నువ్వు వేకువచ్చుక పొందుకోవాలా మరి విశేషంగా ఆయన ఏడు బహుమానాలు నీకు ఇస్తాను ఆయన ఆయన ప్రేమను చివరి వరకు నువ్వు కాపాడుకుంటే ప్రతి శ్రమ ప్రతి కష్టము ఈ లోకంలో ఎటువంటి భయంకరమైన పరిస్థితి వచ్చినా గాని నువ్వు ఆయన ప్రేమని కాపాడుకోవాలని నువ్వు నీ హృదయంలో ను జయించాల ప్రతి శోదని ఈ లోకంలో వచ్చే ప్రతి కష్టాన్ని జయిస్తే నీకు వేకో చుక్క చూడండి క్లుప్తంగా చూపించి వాకి ముగించేస్తాను రెండవ అధ్యాయం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనం చెవి గలవాడు ఆత్మసంగములతో చెప్పు మాట చెప్పు చిన్న మాట వినుగాక దేవుని వాక్యం వినుగాక నీకు నిజంగా చెవులుంటే దేవుని వాక్యం వినాలా తర్వాత చూడండి జయించు వానికి అంటే ఈ లోకాన్ని జయించే వాడికి నీకు దేవుని వాక్యం ఉంటే ఈ లోకాన్ని జయిస్తావు కష్టాలు జయిస్తావు బాధలను జయిస్తావు రోగాలను జయిస్తావు ఈ లోకంలో ప్రతి శ్రమని జయిస్తావు కాబట్టి చెవి వాక్యాన్ని విని ఈ లోకం శ్రమని జయించాలా అందుకరకు వాక్యానికి ఇవ్వబడింది రక్షణ పొందిన నువ్వు వాక్యాన్ని స్వీకరించి శ్రమల నుంచి ఎట్లా తప్పించుకోవాలా దాన్ని ఎట్లా అనే విధాన్ని నువ్వు నేర్చుకుంటున్నావు జయించు వానికి దేవుని పరదశిలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును మొదటి వాగ్దానం ఏం తెలుసా నువ్వు ఈ లోకాన్ని జీవవృక్ష ఫలములు నీకు అంటే జీవవృక్ష ఫలం అంటే ఏంది జీవవృక్షం అంటే ఏసు ఏసు అంటే ఏంది దేవుని వాక్యం దేవుని వాక్యముని ఫలం అంటే సంపూర్ణమైన సత్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు ఫస్ట్ పాయింట్ ఆయన వాక్యులు సత్యాన్ని గ్రహించి నువ్వు ఈ లోకాన్ని జీవ వృక్ష ఫల భుజింపజేస్తాడు ఫస్ట్ వాగ్దానం రెండవ వాగ్దానం చూడండి పదకొండవ వచ్చనం నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను జయించే వాడికి జీవ కిరీటం ఇస్తాను పది దినంలో శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండము నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను నీ మీదకి ఎటువంటి కష్టం వచ్చిన గొంతు మీదకి కత్తి వచ్చిన సహనంతో ఈ లోకాన్ని జానడు జీవ కిరీటం ఇస్తాను సరే జీవకిరీటం అంటే ఏంటి ఆయన మహిమలోనికి ప్రవేశించడం కిరీటం అంటే దేవుని మహిమ సాదృశ్యం జీవకిరీటం అంటే శాశ్వతంగా ఆయన మహిమలో జీవించడం కాబట్టి నువ్వు వాక్యాన్ని వాడుకొని ఈ లోకాన్ని జయిస్తే నీకు జీవకిరీటం ఇస్తాను పదిహేడవ వచ్చిన రెండు మూడవ వాగ్దానం సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట అంటే వాక్యం వినను చెవిగలవాడు విననుగాక జయించరుగైన్న మన్నాను భుజింపనిత్తును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 మూడవదా మూడవ వాగ్దానం ఏం తెలుసా మరుగై ఉన్న మన్నా నింపెత్తును జయించేవాడికి ఈ లోకాన్ని జకి ఎట్లా జయిస్తావు నీకు వాక్యం ఉంటేనే జయించగలవు కాబట్టి నువ్వు పొందుకున్న వాక్యం వాడుకోని నీ జీవితంలో ఈ లోకాన్ని జగన్న ఏమిస్తున్నాడు మన్నా మరుగై ఉన్న మన్నా అంటే ఏం ఈ లోకంలో ఎవరికి తెలియని వాక్యం ఈ లోకంలో ఎవ్వరు గ్రహించలేని వాక్యాలని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు ఆ వాక్యంలో సత్యం అర్థమే కొద్ది ఆనందం వస్తుంది ఉతగా వాక్యం విని వెళ్ళిపోవడం కాదు నీ శరణము ఉప్పొంగల ఆత్మతో ఆ ఆనందంలో నీ హృదయము ఉప్పొంగల ఆ వాక్యము నీ హృదయాలకు వచ్చినప్పుడు అరే అవును కదా ఎక్కడ వినలేదు ఏ టీవీ ప్రోగ్రామ్ లో వినలేదు ఏ రేడియోలో వినలేదు ఏ ఇంటర్నెట్ వినలేదు ఏ పుస్తకంలో నేను చదవలేదు ఏ క్యాసెట్ నేను వినలేదు ఏ ఇంటర్నెట్ బ్రదర్ చెప్పడం వినలేదు ఏ ఇంటర్నెట్ సిస్టర్ చెప్పడం కూడా వినలేదు ఏ ఇంటర్నెట్ పాస్ కూడా చెప్పలేదు కానీ ఏసు ప్రభు అంటున్నాడు ఈ లోకాన్ని జయించేవాడు అంటే ప్రతి శోధనని జయించేవాడు వాక్యం లేకుండా మీరు జయించలేరు మీరు పడిపోతారు టక్ అరే మీరు పిచ్చర్లు మీరు చెప్పే ఏసు ప్రభు ఆ నిజమైన ఏ ప్రభు కాదు అది అబద్దమైన ఏప్రవ్వు అంటే వాడు షేక్ అయిపోవడా వాడు షేక్ అయిపోతాడు రే కురాన్ ఉన్న ఏసు ప్రభు బైబుల్లో ఉన్న ఏసు ఒకటి కాదు అని ఒకసారి చెప్పు వాడు షేక్ కాకుంటే నన్ను అడగండి షేక్ అయిపోతాడు వాడు పోయి వాళ్ళ ముల్లను అడితే ములా షేక్ అయిపోవాలా అప్పుడు నీ దగ్గరకు వచ్చి వాళ్ళు నేర్చుకోవాలి నిజమైన ఏసు అంటే నీ పాపంలో కొంచెం చనిపోయినాడు నీ పాపంలు ఆ కలర్స్ లో భరించి నీ కొరకు ఆయన రక్షణ అక్కడ పెట్టిండు ను స్వీకరిస్తే నీకు రక్షణ లేకు నువ్వు గోతావ్ అంటే రక్షణ పొందడా వాడు షేక్ అయిపోతాడు నీ హృదయము షేక్ అయితే రాయిగాల ఉన్న రాతిగా ఉన్న హృదయం పగులుతనే గాని ఆ బ్రద వాడి కదా గోధుమ గింజ మట్టిలా పడాలా పడినాక అది చావాలా అది ఫలిస్తది ఆ మబ్బు అంతే కదా ఉరుమని మబ్బు కురువదు పగలని నేల ఫలం ఇవ్వదు అని ఒక పాట పాడతాడు ఈ నేలని ఎందుకు ఇట్లా ఉత్తగా అట్లా విత్తనం వేస్తే సరిపోదా సరిపోదా అది ఎందుకు అట్లా పగలగొట్టిండ్రు అట్లా అట్లా గీసారు అందులో విత్తనం వేస్తే విత్తనము లోపలికి నాటుకుంటది దాని వేరు లోపలికి తంతది లోపలికి అంతనే సారం పీల్చుకొని చెట్టు బాగా బలంగా లేకుంటే చెడిపోతుంది కాబట్టి ఇవన్నీ దేవుడు మనకి విధానాలు చూపిస్తున్నాడు మన జీవితంలోనైతే మనము కూడా ఉరిమే మెరుపులాగా ఉండాలా అంతేనా ఏమంటాం ఉరిమే మబ్బులాగా ఉండాలా మనం జీవాన్ని జీవ మనం అనేకులకి ఈ లోకంలో ప్రకటించాలా వాక్యం ప్రకటిస్తుంటే ఉరిమే మబ్బులాగా ఉండాలా లైటనింగ్ థండర్స్ లాగా ఉండాల నీ జీవితం బైబుల్లో ఉంది యాక పత్రికలో ఉంది మనం అంట ఉరిమే మబ్బులం అంట లైట్నింగ్ థండర్స్ సన్స్ ఆఫ్ థండర్ అని ఉంది విఆర్ సన్స్ ఆఫ్ తండర్ అంటే ఆ ఉరిమినప్పుడు వెలుగొస్తా చూసినరా దాని పుత్రులం మనం అంటే ఆ రీతిగా ఉంటామంట అంటే సన్స్ ఆఫ్ థండర్స్ అంటే మనం వచ్చిన అంటే గడగడలాడాలంట పూతల క్రిందలు కావాలంట అటువంటి విధంగా మనం జీవించాల మనం నిలబడడం అంటే షేక్ అయిపోలే పరిస్థితులు మళ్ళీ ఆ రీతిగా తయారగాలంటే గర్వంగా కాదు ఇంటెలిజెంట్ గా కాదు ఆయన సహాయం నీకు ఆయన వాక్యం సరీ అవసరం సరే ఎన్ని ఎన్ని వాగ్దానాలు ఇప్పుడు నాలుగవది ఇరవై ఆరవ వచ్చిన చూడండి నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు పొందినట్టు జయించు అంత వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను నాలుగవ వాగ్దానం నువ్వు ఈ లోకాన్ని జయించి అంతం వరకు ఆయన ఈ లోకాన్ని ఆయన అధికారం పొందుకున్నాడు అదే రీతిగా అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయొచ్చు మీరు నిజంగా ఏసుప్రీయలు చేస్తుండ్రాజంగా మీరు ఏసు ప్రక్రియలు చేస్తుండ్రాసు బిడ్డలైతే ఆయన సేవ చేస్తుండ్రా ఒకరైన రక్షణలకు నడిపించిండ్రా ఒక కుటుంబానన్నా దేవస్థాయిలో నడిపించింది రా మీ పొరుగు వాళ్ళు మీ పక్కింటి వాళ్ళు నడిపించిండ్రా మీ ఎదిరింటి వాళ్ళు నడిపించిండ్రా మీ స్నేహితులు నడిపించిండ్రా మీ తోటి పని వారిని నడిపించిండ్రా ఎవరినన్నా ఏ మళ్ళీ నడిపించకపోతే మీకు ఎట్లా ఇస్తాడు ఈ వాగ్దానం చెప్పండి మీరు విన్న వాక్యాన్ని మీ జీవితంలో పాటించకపోతే వాళ్ళని ఎట్లా నడిపించగలరు మీరు విన్న వాక్యాన్ని ఇతరులకు ప్రకటించకపోతే వాళ్ళు ఏ రీతిగా రక్షణ పొందుతారు వాళ్ళు రక్షణ పొందకపోతే నీకు ఈ వాగ్దానం ఎట్లా సంక్రమిస్తాయి నీకు ఈ వాగ్దానం రాదు వాక్యం వింటున్నాము కాలం వెలిపుచ్చుతున్నాం అది కాదు ఇది వాడుకుంటేనే నీ జీవితంలో వాక్యం వస్తు విజయం వస్తుంది కాబట్టి చూడండి ఇరవై అరవ వర్షాలు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనల మీద అధికారం ఇచ్చేదను ఎప్పుడు ఈ యుగ సమాప్తి తర్వాత ఆయన రాజ్యము ఇక్కడ స్థిరపడినాక నీకు రాజరికం ఇస్తాడు ఆయన రాజ్యం ఈ లోకంలో స్థాపించబడ్డాక ఈ లోకపు రాజ్యాలన్నీ ఆయన అయినాక మనల్ని ఒక్కొక్క ప్లేస్ లా నియమిస్తాడు మనకు అధికారం ఇస్తాడు ఎందుకంటే ఈ లోకంలో చెత్త అధికారం అంత మోసంతో కూడిన అధికారం అంత వ్యభిచారంతో కూడిన అధికారం అంత ధన వ్యామోహంతో అధికారం ఎక్కడ చూసినా గానీ లంచగొండితనం ఈ లోకం అంతా క్రైస్తవులు లంచగొండితనం తేరాను ప్రపంచమంతటా క్రైస్తవులే ఎక్కువ లంచాలు తీసుకుంటున్నారు నేను చూసిన రుజువు పరచగలం కానీ ఇప్పుడు నాకు టైం అవసరం లేదు మీకు అవసరం లేదు మీరు నమ్ముతే నమ్మండి లేకపోతే మీరే మీ మీరే వెతుక్కోండి ఎందుకంటే ప్రపంచం లంచగొండితనము ఎక్కువ క్రైస్తవులనే ఉంది ఇప్పుడు అవన్నీ చెప్తే మీకు కొంత కష్టం అనిపిస్తుంది కానీ మీరు మట్టుకు ఆ రీతిగా ఉండకూడి వారి ఆచారంలను మీరు పాటించకూడి అన్న విషయము ఎన్ని వాగ్దానాలు చూసినాం మనం నాలుగు మూడవ అధ్యాయం చూడండి ఐదవ వచ్చనం జయించువాడు అలాగు నా తెల్లని వస్త్రములు ధరించుకును నువ్వు జయించుకుంటా పోతే ఈ లోకాన్ని వాక్యం వాడుకుంటా పాపం మీద విజయం పొందుకుంటా పోతే నీకు తెలియని వస్త్రం చేస్తానంటే నిన్ను పరిశుద్ధంగా తయారు చేస్తాడు దేవుడు నిన్ను పరిశుద్ధంగా తయారు చేస్తాడు దేవుడు మనం పరిశుద్ధంగా తయారు కావాలంటే నూట అధ్యాయంలో ఏమన్నాము నీ నడకను నువ్వు దేవుని వాక్యం చేత శుద్ధీకరించుకోవాలంట ఇంకా వేరే మార్గం లేదు నువ్వు ఎంత వర్షిప్ చేసినా పవిత్రంగా కావు ఎంత ప్రార్థన చేసినా పవిత్రంగా కావు కేవలం ఆయన వాక్యము నీ హృదయలో నువ్వు పరిశుద్ధంగా తయారైతావు కాబట్టి తెల్లని వస్త్రాలు ఎంత ధరించుకుంటావు నువ్వు జయించుకుంటా పోతే ఈ వాక్యాన్ని వాడుకుంటా పోతే ఈ వాక్యాన్ని వాడుకున్నప్పుడు పాపము దగ్గరకు వచ్చినప్పుడు వాక్యం వాడుకున్నావు పాపం పరిగెత్తిపోతుంది పాపము పెంట సమం ఈ లోకంలోని సమస్తము పెంట సమానం పౌలు భక్తులు అన్నాడు ఆయన చేసుకున్నాడు సమస్తాన్ని పెంట గొప్పతో నేను కాబట్టి మనం కూడా పోల్చుకుంటాం ఎప్పుడు ఆయన వాక్యం నీ కదా పౌలు ఆ వాక్యం చెప్పింది ఏంది సమస్తాన్ని నేను పెంట గొప్పగా అన్నప్పుడు ఆ వాక్యం హృదయంలో పోయినప్పుడు నువ్వు దాన్ని ఏం చేస్తున్నావు సమస్తాన్ని నేను కూడా పెంట చేసుకుంటాను పౌలేనే కాదు నేను కూడా చేసుకుంటా అని నువ్వు వాడుకుంటావు అప్పుడు నువ్వు లోకం చేయిస్తావు లేదా ఆ వాక్యము నువ్వు హృదయంలోకి వచ్చి వాడుకున్నప్పుడే వేకో చుక్క ఉదయించినట్లు నీ హృదయంలో లేకపోతే కాదు నీ మైండ్ లో ఉంటుంది అంతే వాక్యం అది నీ హృదయంలోకి పోవాలా వెలగాల అప్పుడే నీకు విజయం కలుగుతుంది అప్పుడు నీకు ఏమిస్తా అంటున్నాడు మూడో అధ్యాయం కదా మూడు ఐదు జయించువాడు అలాగునా తెల్లని వస్త్రంలో ధరించుకున్నాను తర్వాత జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఏ మాత్రమును తుడుపు పెట్టను పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును నీ పేరు ఒప్పుకోవాల దేవుడు ఒక రోజు తండ్రి ఎదుట దూతలు ఎదుట నీ పేరు ఒప్పుకోవాలంటే నువ్వేం చేయాలా ఈ లోకాన్ని జా లేదా ఎన్నో వాగ్దానం ఇది ఐదు ఆరు పన్నెండవ వచ్చిన చూడండి జయించు నా దేవుని ఆలయంలో ఒక స్తంభం గా చేసేదను దేవుని సన్నిధిలో నేను స్తంభంగా నిలబెడతానంటా అంటే స్తంభం దేనికి చెప్పండి స్తంభం ఎందుకు పెడతారు స్తంభం అంటే పిల్లర్ పిల్లర్ ఎందుకు పెడతారు రూఫ్ నిలబడడానికి రూఫ్ అంటాం దాన్ని రూఫ్ అంటే నీ తల మీద నీడ పిల్లర్ లేకపోతే పైకప్పు నిలబడలేదు అంటే నీ జీవం నిలబడలేదు పైకప్పు అంటే జీవానికి సాదృశ్యం నీ జీవంకి సాదృశ్యం పిల్లర్స్ నీ జీవానికి సపోర్ట్ అన్నట్టు అంటే సంఘానికి నిన్ను పునాది లేక పిల్లర్ లాగా పెడతా సపోర్ట్ లాగా పెడతా కాబట్టి క్రైస్తవులు అందరూ ఒక రోజు నీ సపోర్ట్ మీద ఉంటారు మరి మీరు అట్లా లేదా ఈ వాక్యం వాడుకోవాలా ఎన్నో వాగ్దానం ఆరు ఆరు వాగ్దానాలు మీరు పొందుకున్నాక ఏడవ వాగ్దానం పొందుకోనా లేదా ఏడవ వాగ్దానం పొందుకున్నా ఇంటికి పోయింది ట్వంటీ వన్ వచనం చూడండి చూడండి సంపూర్ణమైన వాగ్దానం ఇది చివరికి ఈ చివరి వాగ్దానం మీరు చాలా జాగ్రత్తగా ధ్యానించుకొని ఏడు వాగ్దానం మన చేసిండు అందుకే పొద నుంచి విన్న వాక్యాలన్నీ వాడుకోవాలి నెమ్మరేసుకోవాలి చూడండి మానవులు మతి జీవులు మనం మర్చిపోతాం ఈ రోజు మీరు ఇంటికి పోండి అంతా క్లీన్ అయిపోతుంది రబ్బర్ పెట్టి దొరుకున్నట్లయితుంది అందుకే అన్ని రాసేసుకున్నాను నేనైతే అప్పుడే టాటా రాసేసుకున్నాన్ని వాక్యాల రాసుకోని అవసరం లేదు అన్ని రికార్డింగ్ కూడా నా జో మీరు చెప్పిన వాక్యాలని నేను రికార్డ్ చేసుకున్నా నా మొబైల్ ఫోన్ లో కాబట్టి నేను మర్చిపోవడానికి అవకాశం లేదు సరే మీరు కూడా ఎందుకంటే అవి మీరు ఇంటర్నెట్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు సిడీ తయారు చేసుకోవచ్చు మీకు ఎట్లా కావాలంటే అట్లా తయారు చేసుకోవచ్చు మీకేం కావాలో చెప్పండి నేను ఇస్తాను మీకు సిడీ కావాలన్నా మీకు క్యాసెట్ కావాలన్నా మీకు పెన్ డ్రైవ్ కావాలనా మీకు ఇంటర్నెట్ కావాలనా ఎక్కడ నుంచి రేడియోలో వింటారా ఎట్లా వింటారో వింటే మీకే కోరిక ఉంటే చెప్పండి అది నేను మీకు ఇస్తా అసలైన తాత్పర్యం ఏంటంటే ఇవన్నీ వాడుకొని మీరు ఈ ఏడు వాగ్దానాలను పొందుకోవాలా మీ జీవితంలో లేకపోతే వేస్ట్ ఈ రోజు వేస్ట్ కానీ మనం ఇక్కడికి ఇంత అలసిపోయి ఇంత కష్టపడి ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం ఇవన్నీ నీ జీవితంలో మేలు తీసుకొని రావాలా లేదా మనం మేలు తీసుకొని రావాలంటే ఏం చేయాలి నువ్వు ఇవన్నీ ధ్యానించాలా లేదా మంచి పుస్తకాలు నేనైతే ఎన్ని పుస్తకాలు ఇన్ని కట్ట పుస్తకాలు అన్ని రాసినాయి అవన్నీ అన్ని ఎట్లయిపోయినాయి అంటే ఆ ఇంకంతా స్ప్రెడ్ అయిపోయి అన్ని ఆయిల్ ఆయిల్ అయిపోయినాయి పేపర్స్ అంతకనం రాసినాం అంతకన్నా రాజర్ హృదయం రాసుకోవాలి అనొచ్చు నేను తప్పకుండా హృదయం రాసుకోడానికి ప్రయత్నిస్తాను సిస్టర్ కాబట్టి ఈ ఏడవ వాగ్దానం చూసుకొని మనం ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుతాం ఏంది ఏడవ వాగ్దానం చూడండి నా తండ్రి ఎదుట ఇరవై అధ్యాయం కదా వచ్చినం కదా నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుంది ఉన్న ప్రకారము ఆయన జయించండి లోకాన్ని పాపాన్ని జయించుడు లోకాన్ని జయించండు మనని జయించండు అన్ని జయించి తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు అదే ప్రకారము మనం కూడా జయించి ఆయన తన తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనం కూర్చుండని ఇచ్చేదను అది చివరి వాగ్దనం మనము శాశ్వతంగా ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుంటాం ఇటువంటి దేవుణ్ణి నేను ఎక్కడ చూడలే ఇటువంటి గురుని నేను ఎక్కడ చూడలే ఏ గురువైనా కానీ ఏదో గానీ అరే నువ్వు నా కాల కింద కూర్చోరా నా కాల దగ్గర కూర్చోరా అన్నవాడే ఏ మతం గాని ఏ మతం లేనా మతంలో ప్రాఫిట్ తోని ఎవరిని పోల్చనియాడు ప్రాఫిట్ కి మహమ్మద్ ప్రాఫిట్ కి స్పెషల్ ప్రాధాన్యత ఇచ్చారు ఆ ప్రాఫిట్ తప్ప ఎవడు కూడా ఇంత పెళ్లి చేసుకోద్దని ఉంది అందరు మాక్సిమము ముగ్గురు పెళ్లి చేసుకోవచ్చు కానీ ఆ ప్రాఫిట్ కి ఎంతో స్పెషల్ నంబర్ ఇచ్చారు అంటే ఆ ప్రాఫిట్ లాగా మీరు ఎవ్వరు జీవించి కృష్ణుడు చెప్పాను కదా నేను చెప్పినట్టు జై అంతే మీరు ఓన్లీ పని చేయడానికి లోకంలా ఇట్లుంటే ఈ లోకపు బోధల్ కానీ ఏ స్ప్రం అంటే తెలుసా నేను ఏ రీతిగా జయించిన ఈ లోకాన్ని వాక్యంతో జయించిన సైతాన్ మీద సైతన్ నువ్వు ఆకలిసింది కదాయ్యా ఈ రాళ్లు రొట్టెలు చేసుకుని దీని అంటే ఆయన ఏమన్నాడు సైతానా నీ మీద ఇప్పుడు జయం పొందుతున్నా ఎట్ట తెలుసా రాళ్లతోని రొట్టెలతోని ఎవ్వడు రక్కడు మనుషుడు రొట్టె వలన జీవింపడు ఎట్టా జీవిస్తారు దేవుని వాక్యము చేతనే దేవుని వాక్యము వలననే జీవిస్తారు మనుషులు రొట్టె వలన ఎవరు జీవించాడు రొట్టె తింటావు జీర్ణం శరీరం కృషించిపోతుంది అందులో కలిసిపోతావు కానీ నీ జీవం ఎక్కడ పోతుంది శాశ్వతంగా అక్కడ పోవాలి కదా మరి అది శాశ్వతంగా జీవించాలంటే దేవుని వాక్యము రొట్టె తినాలను నువ్వు దుంకు దూతల చేత కాపాడబడతావు అంటే నేను దుంకన అవసరం లేదు నాకు దూతలు అవసరం లేదు అన్నాడు అనగలేదా సాతానా నీ దేవుణ్ణి నువ్వు శోధింపకుము అనడా లేదా ఆయన ఏ రీతిగా వాక్యాన్ని వాడిండు మనమట వాడుకోవాలా శోధన మీద నాకు సమస్తము పెంట గొప్పలాగుంది ఈ పాపం జయిస్తది అని నువ్వు వాక్యం వాడనం అనుకో పాపం పరిగెత్తిపోతుంది నీ దగ్గరికి వెళ్ళి ప్రతి శోధన పరిగెత్తిపోతుంది నువ్వు అరీతిగా వాక్యాన్ని వాడుకోవాలా అరితే వాడుకుంటేనే ఈ లోకాన్ని జయిస్తావు అప్పుడే మరణం వరకు నువ్వు జయిస్తేనే అప్పుడే ఆయన సింహాసనం మీద నిన్ను కూర్చుండ పెట్టుకుంటాడు ఎందుకు నువ్వు పెళ్లి కుమార్తెవు కదా పెళ్లి కుమారుడు సింహాసనం నువ్వు కింద కూర్చుంటావా ఏ స్ప్రభు భార్యకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చిండు కాబట్టి క్రిస్టియన్స్ తేల్చుకోవాల్సిన విషయం ఇది భార్య భర్తలు ఈక్వల్ రక్షణ పొందిన వాళ్ళు రక్షణ పొందిన భార్య భర్తలు ఈక్వల్ యేసు సంఘాన్ని తనతో పాటు ఈక్వల్ గా పెట్టుకుంటున్నాడు ఎప్పుడు జయించినాక జయించకముందు కాదు జయించినాక ఈ లోకాన్ని జయించినాక నువ్వు ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చుంటావు ఆయనతో పాటు ఆయన సింహాసనంలో నువ్వు కూర్చుంటావు అంటే ఇది శరీరమైన కూర్చుండేది కాదు నేను చెప్పాడు ఇవన్నీ ఆత్మీయమైన చిహ్నాలు కాబట్టి మనమందరం నేర్చుకుంటున్న విషయం ఇది వాక్యము ఆయన వాక్యమే నిన్ను ఆదరించను ఆయన వాక్యమే నిన్ను స్వస్థపరచను ఆయన వాక్యమే నీకు కాపుదల ఆయన వాక్యమే నీ పాదంలకు దీపము ఆయన వాక్యం మనం ఎప్పుడు మరవద్దు ఆయన వాక్యంలో ఒక్కటి కూడా మనము మర్చిపోవద్దు ఈరోజు చదివినవన్నీ మర్చిపోతామా క్రైస్ క్రిస్టియన్స్ మర్చిపోతారు నేను మర్చిపోను మీరు మర్చిపోతారా మర్చిపోవద్దు ఇవి వాడుకోవాలా నెమ్మరేసుకోవాలా అవి ధ్యానించినప్పుడు అని నాకు నూట పంతొమ్మిది కీర్తనలు అంటున్నాడైనా నా జిహ్వాకు మధురమైంది అంటే నా నాలుకకు మధురమైంది జిహ్వా అంటే నాలుక నా నాలుకకు మధురమైంది నా ప్రాణానికి మధురమైంది మధురమైందంటే చాలా రుచికరమైంది తీయగా ఉంది చాలా గంభీరంగా ఉంది నా జీవితానికి ఎంతో ఆనందకరంగా ఉంది నీ వాక్యం అటువంటిది అనేసి నువ్వు సాక్షి నీ వాక్యం ఎంత అద్భుతమైనది అది నా ఊహకు అంతు పటనిది కానీ నా ఊహకు అంతు పడేటట్టు నువ్వు చేసిన నీకు ఎంతో ప్రవ్వా నేను ఈ వాక్యాన్ని నా జీవితంలో వాడుకోలో ప్రవ్వా నేను ఈ ఏడు వాదనలు నా జీవితంలో పొందుకోలో ప్రవ్వా అటువంటి భాగ్యం నాకు అనుగ్రహించి ప్రవ్వా అని ప్రార్థించామ కన్ను మూసుకుంటే ప్రార్థిద్దాం పరిశుద్ధి ఏసా మీకు స్థుతులు స్తోతాలను అయినా మీ వాక్యము ఎంతో ప్రాధాన్యమైంది ప్రవ్వా మా జీవితంలో వాక్యమే చెప్తుంది ప్రవ్వా ప్రార్థించమని వాక్యమే చెప్తుంది ప్రవ్వా ఆరాధించమని ప్రతిదీ వాక్యంకే దారి తీస్తుంది ప్రవ్వా సమస్తము వాక్యంలోనే మూలం ప్రవ్వా ఎందుకంటే ఆ వాక్యమే మీరై ఉన్నారు ప్రవ్వా ప్రవ్వాక్యమే దేవుడైన్నారని వాక్యం సెలవిస్తుంది ప్రవ్వా కాబట్టి తండ్రి ఈ వాక్యాన్ని మేము మా హృదయంలో భద్రపరచుకోవాలా ప్రవ్వా యుగ సమాప్తి చివరిలో మేము ఉంటుండగా ప్రవ్వ ఇక్కడ వచ్చిన ప్రతి బ్రదర్ సిస్టర్ చిన్న బిడ్డలందరినీ ప్రవ్వా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి హృదయలో మీ వాక్యాన్ని భద్రపరచమని ప్రార్థిస్తాం తండ్రి సైతాను దొంగలిస్తారని ఉంది వాక్యం ప్రవ్వా కాబట్టి వాడు దొంగలించకుండా మేము జాగ్రత్తగా వాక్యాన్ని మా హృదయంలో కాపాడుకోవాలి ప్రవ్వా ఈ లోకంలో సైతాను డైరెక్ట్ గా రాడు ప్రవ్వాడు ఎప్పుడు ఏదో రీతిగా మనుషుల రూపకంగా వచ్చి మమ్మల్ని మోసగించడానికి ప్రయత్నిస్తుంటాడు ప్రవ్వా కానీ మేము మోసపోం ప్రవ్వాముల వలె వివేకములై ఉండు అన్నారు ప్రవ్వ మీరు పౌరంలో వల్లే నిష్కళంకులై ఉండుండి అన్నారు ప్రవ్వ కాబట్టి మేము చాలా వివేకం కలిగి జీవించే బిళ్ళగా మమ్మల్ని తయారు చేయండి ఇలో కానీ మేము జయించాలా ప్రవ్వ సైతాన్ని జయించాలా ప్రవ్వ మోసని జయించాలా ప్రవ్వ పాప మీద మేము విజయం పొందాలా ప్రవ్వ మరణం మీద మేము విజయం పొందాలా ప్రవ్వ అటువంటి విజయాన్ని మాకు అందరు దయచ్యమని ప్రార్థిస్తాం ఇది మనుషులకు అసాధ్యం ప్రవ్వ కానీ మీకు అసాధ్యమైందంటూ ఏదూ లేదు ప్రవ్వ కానీ మిమ్మల్ని నమ్ముకున్న మాకు అవి సాధ్యం చేయమని ప్రార్థిస్తున్నాం ఈ సాయంత్ర వచ్చిన ప్రతి బిడలను ఆశ్రయించండి స్వస్థపరచండి ప్రతి కష్టం నష్టం ఎరుకు ఇబ్బందుల నుంచి వీళ్ళకి విడల దేసి మీరు రాకల వరకు పరుచుకొని ప్రతి మీ కొరకు శాసనలు పెట్టుకోమని రానయున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ